శ్రీ గురుభ్యో నమ హరి మహాభారతాంతర్గతమైన సావిత్రీ సత్యవంతుల దాంపత్య జీవన చిత్రణం మనందరికీ సుపరిచితం ఆ దంపతుల జీవన నేపథ్యాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ఎన్నో తాత్వికాంశాలు అవగతం అవుతాయి నిగూఢమైన విప్లవ యోగీశ్వలు శ్రీ అరవిందులు మహామేధావేగాక మహాయోగిగా భూమిని దివిగా మార్చటానికి తమదైన పద్ధతిలో సాధనను కొనసాగించారు ఆ బృహత్ ప్రయత్నమే దివ్య జీవనంగా నిరూపించారు ఆయన రచించిన మహాకావ్యమందలి కేంద్రశక్తి సావిత్రి ఆమె చిక్తి స్వరూపిణి ఆమెనే మనం గాయత్రిగా ఆరాధిస్తాం ఆధ్యాత్మిక ప్రవృత్తితో వ్యవహరించే జనుల సంఖ్య పెరిగినప్పుడే జనజీవితం వికసిస్తుంది పశు ప్రవృత్తి నుండి ఉత్తమ స్థితికి చేరే మార్గం సుగమమవుతుంది అంటూ మానవ జీవితం దివ్యజీవనమయ్యే తీరును సుబోధకం చేసిన మహనీయులు శ్రీ అరవిందులు శ్రీ కొంగర భాస్కర్రావు గారు తెలుగులో రచించిన నవయుగ వేదం శ్రీ అరవిందుల సావిత్రి వచన కావ్యంలోని బీజరూపంలో అనంత విశ్వం భాగాన్ని శ్రవణం చేద్దాం బీజరూపంలో అనంత విశ్వం అనంత శక్తికి ఆవాసం మన కంటికి కనిపించే ఈ శరీరమే మన సర్వస్వం కాదు శరీరమే సర్వస్వం అనుకొని మనం మోసపోతున్నాం కనిపించే అవయవాలు శరీరం అన్ని తొడుగులు మాత్రమే లోపల అగాధ తలాలతో దివ్యశక్తులు నివసిస్తాయి పరిమితమైన ఈ జీవితం అనంత శక్తికి ఆవాసం తెరచాటున ఉన్న దైవం ఈ మనిషిని తన కోవెలగా మలుచుకొని కొలువు ఉన్నాడు విశ్వగతిని నిర్దేశించేలా చిన్న విత్తులోనే సర్వాన్ని మార్మికంగా దాచి ఉంచాడు అనంతమైన విశ్వం యావత్తూ బీజరూపంలో ఈ శరీరంలో ఉందంటే నమ్మలేము కంటికి కనిపించే ఈ జీవితం అనంత విశ్వంగా ఎదగలదు అంటే విశ్వసించలేము కాని అది నమ్మలేని నిజం రేపటి సూర్యోదయమంత వాస్తవం దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలన్నా ఈ నిత్య జీవన పోరాటాలకు ముగింపు పలికి శాశ్వతమైన ఆనందం సొంతం చేసుకోవాలన్నా అంతర్లోకాల్లో అడుగు పెడితేనే సాధ్యం బ్రతుకు కాని బాహ్య జీవితంలోని క్షణిక సుఖాలకు ఆటుపోట్లకు లోనై వ్యర్థంగా అర్థంలేని బతుకు బతుకుతున్న మానవుడు ఆ రహస్యాన్ని గుర్తించలేకపోతున్నాడు అనంతమైన సంపదలు తనలోనే ఉన్న అల్పసుఖాల కోసం బాహ్యంలో అంతులేని వెదుగులాటలతో కాలం గడుపుతున్నాడు ఈ సకల ప్రకృతి తనలోని దైవం యొక్క ఆవిష్కారమేనని తాను దైవం ధరించిన వేషమేనని గుర్తించక అనుక్షణం సతమతమవుతున్నాడు అందుకే ఈ జీవితం అంతా సంకుల సమరంగా సంఘర్షణాత్మకంగా అనుభూతమవుతున్నది దైవ సంకల్పం ప్రకారం పరిణామశీలి అయిన ఈ ప్రకృతిని ఈ ప్రపంచాన్ని అందులో తన జీవితాన్ని తెలుసుకోలేక తన పాత్రను సరిగ్గా పోషించుకోలేక సతమతమవుతున్నాడు తనను ముందుకు నెడుతున్న పరిణామ గతిని అందుకోలేక తప్పటడుగులు వేస్తూ కృంగి కొనారెల్లుతున్నాడు కేవలం హేతును మాత్రమే నమ్ముకొని నట్టేట మునుగుతున్నాడు హేతు అనేది ఒక ప్రారంభం మాత్రమే అదొక మసక చీకటి మాత్రమే అది తొలిగ అడుగు మాత్రమే తనదంతా అనుమానమే ఎక్కడికెక్కడ అనుమానాలతో చతికిల పడిపోతుంది తనకంటే పైనున్న శక్తి ఏదో తాలిపడి చేయి అందిస్తే తప్ప ముందుకు మరో అడుగు వేయలేదు నదికి అవతలి ఒడ్డుకు చేరుకోవాలంటే పడవ అవసరం ఉంటుంది ఆవలి ఒడ్డుకు చేరుకోగానే పడవను వదిలివేయాలి కాని ఆ పడవను నెత్తిమీద పెట్టుకుని ఆయాస ప్రయాసలతో ఆవలి గ్రామాన్ని చేరుకునే ప్రయత్నం లాంటిదే హేతువును చివరికంటా నమ్ముకోవటం అంటే పంచేంద్రియాలను మనస్సును ప్రాణిక శక్తిని బుద్ధిని అశాశ్వతమైన వాటి కోసం ఉపయోగించుకుంటూ వాటికి మూలమైన శక్తిని వాటి వెలికి రానీయ్యాలన్న ధ్యాస అతనికి లేదు అడుగులు సావిత్రి కావ్యంలోని అశ్వపతి అంతరంగంలో తొలి అడుగులు వేస్తున్నాడు అతనికి విశ్వశ్రేణులన్నీ ఒకదానిలో మరొకటి అమర్చిన తొంతలా కళ్ళెదట సాక్షాత్కరించాయి ఈ శ్రేణులన్నింటికీ పృథ్వీ ఆధారంగా పునాదిగా కనిపించింది ఈ పృథ్వితో ఉన్న బంధాన్ని తాత్కాలికంగా తెంచుకొని తన చుట్టూ తనకు తెలియకుండా ఉన్న అంతరంలోని లోతులలోకి అడుగులు వేస్తున్నాడు భూకక్షకు ఆవలగా అత్యంత సన్నిహితంగా ఉన్న లోకంలో సచేతనంగా అడుగుపెట్టాడు ఆ లోకం ఎంతో సౌందర్యాత్మకం అత్యంత శోభా సమన్వితం ఇది భూకక్షకు సన్నిహితంగా ఉన్న సూక్ష్మ భౌతికం భూమిపైన జరిగేవన్నీ ఇక్కడ ముందుగా రూపొందించినవే సకల శక్తులు భావాలు ప్రేరణలు మంచివి చెడ్డవి అన్ని ఇక్కడ రూపొందినవే అంతకన్నా పైన లోకాల నుండి క్రిందికి దిగి వచ్చే ప్రేరణలకు భావాలకు శక్తులకు ఈ సూక్ష్మ భౌతికంలో వడపోత పట్టడం జరుగుతుంది అశ్వపతి ఈ శక్తులను చూసి విచలితుడయ్యాడు ఈలోగా పృథివీపైకి దిగి వచ్చే అందాలు ఆనందాలు శోభలు ఏ విధంగా వేరు రూపం తీసుకుంటున్నాయో చూసి విభ్రాంతి చెందాడు అవన్నీ నిజంగా నిజమని భ్రమించేలా పరిపూర్ణంగా కనిపించాయి అక్కడ ఒక రూపం తీసుకున్నాక ఇంక వాటిలో ఏ చలనమూ ఉండదు ఏ ప్రగతి ఉండదు అంతా నిశ్చలం విభ్రమం ఈ నమూనా ప్రపంచంలో అన్ని ఎలా ఉండేవి అలాగే ఉండిపోతాయి ఏ మార్పు ఉండదు ఇక్కడ జీవితానికి చెందిన ఏ సత్యాలు గోచరం కావు ముందుగా ఇక్కడ రూపుదాల్చినవే మన ప్రాణేంద్రియాల స్పర్శ పొంది పృథ్వీ మీదకు వాటి సంస్కారాల రూపంలో అనువదించబడతాయి ఈ సంస్కారాలన్నీ బాహ్య దృష్టి వల్ల ఏర్పడినవే ఇవన్నీ జారుడు మెట్లు అశ్వపతి అన్నింటినీ ఆకలింపు చేసుకుంటూ మరింత ముందుకు అంతరంగంలోకి నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు శ్రీ కొంగర భాస్కర్రావు గారు తెలుగులో రచించిన నవయుగ శ్రీ అరవిందుల సావిత్రి వచ్చిన కావ్యంలోని బీజరూపంలో అనంత విశ్వం అన్న భాగాన్ని శ్రవణం చేశాం శాంతి శాంతి శాంతి